తాతా తాత కథ చెబుతా ఊకొట్టు అనగనగా ఒక పిల్లోడు వాని మేను నల్లనివన్నే వాణిముందర వెండిగా వెన్న ముద్దరు వాని చేతిలో పిల్లన గోవి వాని నెచ్చిన నెమలీక వాణిమెడలో కలవలదండ వాణినడుముకు పట్టుదట్టి వానికి బంగారు మురతాడు వాని కాళ్లకు మువ్వ గజ్జరు తాత తాత వాడెవరు అవ్వా వాడేవరు వాడే వాడే గొల్ల గొల్లపిల్లడు వాని పేరే చిన్ని కృష్ణుడు